you will find that in new dimension of yourself is waiting yeo unnatunte aa brahman aa sarvaatmo bhavamu as well. ali waiting lo unnada alla yani me muththogutha ma koru yani kalake meer paikesukoste adi eppudaina paithila avtaru siddhanga unna vishi ala theenchukuni sarvam ayyadi budhdi tho vuttikarulanu kaiyondi candradhi purvam nundi ఆయన భాష్యాన్ని రాసినారు భాష్యం కాదు వృత్తి వృత్తి అంటే బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అని అర్థం వృత్తి అనే సో ఈ మంత్రాలన్నింటికీ పంచో ఉన్న ఉపనిషత్తులు అంటే అనాది నుంచి వస్తున్నాయి దీనికి భర్తృప్రపంచిన పేరు ఒకవడైనా ఆయన గ్రంథాలిప్పుడు మనకి గ్రహించవు అయితే శంకరులు ఆయన ఇలా చెప్పారు అని అనే మాటను బట్టి మనం ఓహో అలా చెప్పుకుంటారా ఆయన అనుకోవడం భర్తృప్రపంచుడు ఈ భర్తృప్రపంచుడు కాకుండా బోధాయనుడు అని ఇంకొక ఆయన ఉండేవాడు అపస్తంభులు బోధాయునులు పేర్లు విన్నారు ఈ ఆయన ఏదో కొన్ని గ్రంథాలు ఆయన రాశారు వీళ్ళు వీళ్ళు పెట్టిన సిద్ధాంతం ఏమిటంటే ద్వైతాద్వైత సిద్ధాంతం సగం ద్వైతం సగం ద్వైతం అలాంటి సిద్ధాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ అయిన ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అని సో అంటే తీగా ఉన్నట్ట కారంగా ఉన్నట్ట అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇటు అట్లా ఉంది ఎంతగా ఉంది ఇప్పుడు అంత తీయగానే ఉందంటే రెండు తినేపడికి మొహం వస్తుంది అంత కారణమే అంటే ఈ అద్వైతులకు ఏం పోయే కాలం వీళ్ళు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకోవచ్చు కదా అని అని వాళ్ళ యొక్క పెద్ద వాదం నీ నీ సమస్య నీ అద్వైతాన్ని మేమేంటి ఆదరం కదా అద్వైతము ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది వాళ్ళ సిద్ధాంతం ఎవరంది వాళ్ళు బాబు సెన్సిటీ ఎవరంది భక్తి పూపించు బోధాయ అలా వాళ్ళు అలా ఇప్పుడు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఈ కర్మకాండ ఉపాసన ఉన్నాయి కదా ద్వైతం ఏండి వాటిని ఎలా నిర్వహించడం అగ్నిదేవతకి హోమాన్ని చేసి ఆహుతి సమర్పించాలి ఖర్చు చేయాలని నువ్వు అద్వైతం చేసి కూర్చోబెడతాయి ఈ హోమానికి గతి ఏమున్నది ఈ ఉపాసనలు ఉన్నాయి లోకంలోనూ అప్పుడేవో వైదిక ఉపాసనలు ఉంటుంది దానికి ఏదైనా సూర్యుడు ఉపాసన ఇచ్చాలి శంకర దేవులు ఈ ఉపాసనలను ఈ కర్మకాండను మనం నిలబెట్టాలా కళ్ళగా పట్టి మనం నిలబెట్టాలి అద్వైతాన్నేమో శృతి చెప్తోంది దాన్ని కాదనడానికి వాళ్ళకి అపో సిన్సియర్ పీపుల్ ఎలా కాదంటారు మహం బ్రహ్మాక్ష్మి అని చెప్తుంటే అది ముఖం మీద పుట్టినట్టు ఎలా కాదంటారు తర్వాతి కాలంలో ఆచార్యులు కాదని తోషిస్తారు అకారశ్లేషలు పెట్టుకుంటూ పోయి నేను ఏదో మాంక్షన్ ఏదో వ్యాఖ్యానం చూస్తున్నాను సచిదానందరూ సరస్వతి వ్యాఖ్యానం ఏదో ఉంటాడు అంట్రా వస్తారు ఈ మాండు కారికలో ఆ పెట్టాడు కారికలో ఆపెట్టడానికి వీడికి లెక్కే ఉంది వీడు ఆ మంత్రంలోనే తత్వదశి మంత్రంలోనే ఆపెట్టిన మొహదాడు కారికలో ఆపెట్టడానికి లెక్క చేస్తాడా అని రాస్తాడు ఎక్కడ వీలు పడితే అక్కడ ఆపెట్టేట ఆ పెడితే మీరు చెప్పిన దానికి ముందు ఆపెట్టే అంటే నో పెట్టేది యూ హెల్ టు పే యూ ట్యాక్ ఇన్ గుడ్ టైం అని ఉందనుకోండి దాని మధ్యలో నో పెట్టారు విడ్ నాట్ హ్యావ్ టు పే అని ఆ విడ్ నాట్ పెట్టేది పెట్టేస్తే అండి మొత్తం అంతా ఎవరి సైపు ఉంటుంది అలాగే పెట్టారు పాపం ఈ భక్తృప్రపంచుడు బోధాయులు వీళ్ళు అలాగే వెళ్తారు సిన్సియర్ ఫెలో వాళ్ళకి అద్వర్తం చెప్తోంది స్మృతి అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం మధ్య మార్గాన్ని అవలంబించారు ఫిఫ్టీ ఫిఫ్టీ మార్గాన్ని అవలంబించారు అది మీరు స్థూలంగా చూసినట్లయితే భౌతికత అనిపిస్తుంది ఎందుకంటే కర్మకాండలో ద్వైతం జ్ఞానకాండలో అద్వైతం ఒక పూజాది చేసేప్పుడు ద్వైతం బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్కి ముందు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు కాఫీ కానీ అప్పుడు వరగంటి సేపు అద్వైతం మళ్ళీ సాయంకాలం పూజ టైంకి ద్వైతం మధ్యాహ్నం టీ తాగిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అద్వైతం మడి కట్టుకున్నప్పుడు ద్వైతం మడి లేనప్పుడు అద్వైతం ఎంత బాగుందో చూడండి మనవాళ్ళు చాలామంది అలాగే నడిపిస్తూ ఉంటారు ఒక మడిలో ఉంటారు మడిగా ఉన్నప్పుడు ద్వైతమే ఐదమ్ ఎలా ఉన్నాడో బన్నీ చేసుకోవచ్చాడు పోైతమే భోజనం చేసేసి ఒక్క నిమిషాలు నిమిషాన్ని తీసుకున్న ఒకప్పుడు టీక్ అయ్యి అప్పుడు అద్వైతం బ్రహ్మసూత్రాలు బాచస్పతి మిత్రులు మామతి మొత్తం అద్వైతాన్ని కొట్టి తది పోసేటం ఏం తక్కువ విద్వాంసం కాకపోతే పెద్దలందరూ విద్వాంసం ఈ విధంగా ఈ ద్వైతా అద్వైతములను రెండింటినీ కూడా చెక్కబట్టి చాలా క్లవర్గా అతి తెలుగు చేతతో వ్యవహారం చేయటంతో వచ్చారు దీనికి మూఢపురుషుడు భక్తులు ప్రపంచ బోధాయ నాకు వాళ్ళంటే ఇష్టం ఎందుకంటే వీళ్ళు సిన్సియర్ చూపుల్ ఈ తర్వాతి కాలంలో వచ్చినటువంటి కల్తీ ద్వైతం ఉన్న చూసారా వీళ్ళలాంటి వాళ్ళు కాదు కూడా వాళ్ళు సిన్సియర్ కలవచ్చు ద్వైతాద్వైతాన్ని మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తారు ఇప్పుడు ద్వైతాద్వైత రూపంగా ఈ మంత్రాన్ని వృత్తికారులు వ్యాఖ్యానం చేస్తారు అంద వ్యాఖ్యానం అంతా చూశాక అప్పుడు దాన్ని శంకర భగవత్వాడు ఖండిస్తారు కాబట్టి మీరు చాలా చాలా ఓటుకుంటారు ఈ మొత్తం వ్యవహారం అంతా మీకు సాగదీయాలి బ్రహ్మ అపరం సర్వభావస్య సాధ్యత్వోపత్తే ఇప్పుడు బ్రహ్మ రెండు రకాలు అపర బ్రహ్మ పర బ్రహ్మ అపర అంటే సగుణ బ్రహ్మ అంటే భేదంతో కూడిన బ్రహ్మ సుగుణ బ్రహ్మలో భేదాలు ఉంటాయి జగత్తు జీవులు అనే భేదమంతా ఉంటుంది ఈ జగత్తును జీవులను ఆ బ్రహ్మయే సృష్టించింది భేదపూర్వకంగా ఉంటుంది ఈ అపరబ్రహ్మ దాని ఎందు సర్వాత్మభావము ఉండదు అది పరబ్రహ్మను తెలుసుకుంటుంది ఏ విధంగా తెలుసుకుంటుంది ఆత్మరూపంగా తెలుసుకుంటుంది తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందుతుంది ఇప్పుడు సర్వాత్మభావాన్ని పొందింది అంటే లేనిదాన్ని పొందాలి కానీ ఉన్నదాన్ని ఏం పొందుతుంది కాబట్టి ఆ బ్రహ్మ ఇందు ముందు సర్వాత్మభావం ముందు ఉండకూడదు అప్పుడు తనను తాను తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందింది అని చెప్పవచ్చు అంటే అది సర్వాత్మభావము లేని బ్రహ్మ వారి అది తెలుసుకుని సర్వాత్మభావము లేని బ్రహ్మ అంటే అపర బ్రహ్మ అవ్వాలి కాబట్టి బ్రహ్మవాయుధమగ్రాసీతంటే అపరబ్రహ్మది పరబ్రహ్మ కాదు ఆ పరబ్రహ్మ తెలుసుకుంది తనను తాను తెలుసుకుంది నేనే బ్రహ్మను అన్నప్పుడు అది పరబ్రహ్మ నేనే బ్రహ్మను అని తెలుసుకుంది తెలుసుకుని సర్వము అయినది తెలుసుకున్నాక అయింది సర్వం కాబట్టి తెలుసుకోవడానికి ముందు సర్వాత్మభావము లేనిది సర్వాత్మభావము లేని అపరబ్రహ్మ అని మనం చెప్పాలి అది బ్రహ్మ అనగానే అపరం బ్రహ్మ బ్రహ్మవా ఇదీతం కూడా అపరం బ్రహ్మ ఎందుకంటే పొంది పరబ్రహ్మని అనుకోవచ్చు కదా అంటే కదా అది సర్వభావాన్ని పొందింది కదా అది సర్వభావస్య సాధ్యత్వ పట్టే అది అదే పరబ్రహ్మ అయితే ఇంకా సిద్ధమై ఉంటుంది సాధ్యము కాదు సర్వభావాన్ని సాధ్యముగా చెప్తున్నారు కనుక ఆ బ్రహ్మ పరబ్రహ్మ వాళ్ళు పరబ్రహ్మ అవడానికి వీలు లేదు తెలుసుకోమని ఆర్గ్యుమెంట్ పరస్ప బ్రహ్మణ సర్వభావాభక్తి విజ్ఞాన సాధ్య పరబ్రహ్మకి సర్వభావాపత్తి కొత్తగా వచ్చిందేమీ కాదు పరబ్రహ్మే ఇందుకు సర్వభావాభక్తి లేదు అని తెలుసుకునే పొందింది అని చెప్పకూడదు పరబ్రహ్మతే సర్వభావము కలదియే అవుతుంది కానీ ఇక్కడ శృతే చెప్తుంది తెలుసుకుని సర్వభావమును పొందింది అని చెప్తుంది కాబట్టి అది పరబ్రహ్మ అవడానికి ఏం లేదు కాబట్టి ఆ పరబ్రహ్మ ఏముంటుంది సాధ్యానికి తస్మాత్వీ కానీ శృత ఏమని చెప్తుంది సర్వభావాపత్తి సాధ్యము అని చెప్తుంది సాధ్యమంటే చేసుకుని సంపాదించదగ్గది అని చెప్తుంది ఏమని తస్మాత్ తసర్వమభవత్ అని కదా వాక్యం తస్మాదంతా అట్లు తెలుసుకున్న వాళ్ళ తో ఆ బ్రహ్మ సర్వము ఆయను అని వాక్యం కనబడుతోంది కనుక అది సర్వభావాపత్తి విజ్ఞానసాధ్యమైంది కాబట్టి ఆ బ్రహ్మ అటు విజీవితున్న బ్రహ్మ అది సర్వభావాపత్తి లేని బ్రహ్మ కాబట్టి ఆ పరబ్రహ్మ ఉంటుంది తస్మాత్ బ్రహ్మవా ఇదమగ్ర ఆసీ అపదం బ్రహ్మ ఇహ భవితూ అర్హతి కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో బ్రహ్మవారి వదిలాసీ అనే వాక్యంలోని బ్రహ్మ అపద బ్రహ్మ అవ్వాలి ఇది ఎలా ఉంది రాజకుమారుడు తెలుసుకుని రాజకుమారుడు అయ్యాడు కాబట్టి తెలుసుకోవడానికి ముందు వాడు రాజకుమారుడు కాడు అన్నట్టున్నారు అలాగలేదు ఏంటి చూశారా మొత్తానికి ఆయన వ్యాఖ్యానం అలా ఉంది ఉత్తరాలు తెలుసుకుందా మనుష్యాధికారాద్వా సద్భావి బ్రాహ్మణ సార్ ఆయనే ఇంకో రకంగా పెట్టారు ఆయనకి ఎందుకు ఒకసారి నచ్చుకోకపోయింది ఎం అక్కడే ఉన్నా అక్కడ బ్రహ్మ మూడు సార్లు వచ్చింది బ్రహ్మవాయున వ్రాసీదం అహం బ్రహ్మస్మి అని ఇంకోసారి అక్కడ అక్కడికి ఒకటేమో అపరబ్రహ్మ ఇంకోటి పరబ్రహ్మ దాంట్లోనే ఏమిటో అయితే ససంతృప్తి కలిగిందో ఏమో ఇక్కడ బ్రహ్మయుద్ధానికి అర్థం ఏంటంటే మనుష్య ఆనర్థం చేస్తారు బ్రహ్మయుద్ధానికి మనుష్య అర్థం అంటే ఎలా ఉందంటే చెట్టు కుక్క ఆనర్థం అంటే అలా కాదండి అంతమరీ అర్మానం కాదు మనుష్యుడు వేదం తొలగకున్న మనుషులు బ్రాహ్మణులు వేదాన్ని అధ్యయనం చేసే మనుషులు వేదంతో ఉన్నటువంటి ఉపనిషత్తులు కూడా ఉన్నట్టే లెక్క కాబట్టి ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విజ్ఞానం అంతా కూడా వీడికి వచ్చేస్తుంది ఎప్పటికోపడికి వస్తుంది ఇప్పటికైతే ఇంకా రాలేదు ఎప్పటికోపడికి వస్తుంది వచ్చే ఏమవుతాడు వీడు బ్రహ్మ అవుతాడు అహం బ్రహ్మాష్మిదా మరి బ్రహ్మ అవుతాడు కాబట్టి బ్రహ్మశబ్దానికి బ్రహ్మ కాబోయే మనుష్యులు అని అర్థం అని అలా చెప్పారు ఓకే సో భావి సద్భావి ఆ బ్రహ్మకారులే మనుష్య మనుష్యాధికారము బ్రహ్మజ్ఞానానికి అధికారమే వాళ్ళకుంది మనుషులకు మనుషులకు అధిక మనుష్యాధికారా తన సూత్రం బాధరాయిన సూత్రం దేవతాధికరణానికి ముందు ఉన్న సూత్రం మనుష్యాధికారా తన సూత్రం ఆ సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి అధికారం ఉంది కనుక అయితే అందరి మనుషులకి ఉన్న అందరికీ అర్థర్లేదు కూడా మేము బ్రహ్మ కావాలని అనుకోవట్లేదు వాడు పెళ్ళు కొడుకు కావాలనుకుంటున్నాడు తప్ప బ్రహ్మ కావాలని వాడు ఏమనుకోవట్లేదు కాబట్టి బ్రహ్మలో వేరే చదువుకుండా ఒక సత్పురుషులకు ఆ జిజ్ఞాస గల వాళ్ళకి విచారం ఉంటుంది అటువంటి అర్థం మనుషుల్ని పట్టుకుని బ్రహ్మంటాడు ఏమిటాయా అంటే అవుతాడయా బ్రహ్మ బ్రహ్మభావి బ్రహ్మ ఇచ్చిచ్చి అంటే భవిష్యత్తులో అంటే ఏం చేశారు అక్కడికి బ్రహ్మను బ్రహ్మయోగుత బ్రహ్మను తెలుగుట సర్వాత్మభావము కాలాంతర్గతమైనది మీరు గమనించడం లేదో కాలంలో ఇక్కడ ఏంటి అక్కడ స్వర్గాన్ని పొందినట్టుగా అప్పుడు ఇప్పుడు ఏదేమో అప్పుడు స్వర్గమో అన్నట్టుగా ఇప్పుడు మనుషులు ఆ బ్రహ్మను తెలుసుకుని తర్వాతి కాలంలో వాడు బ్రహ్మ అవుతాడు అని వ్యాఖ్యానం చేశారు ద్వైతాద్వైతాన్ని అలా చెప్పాను ఇప్పుడు ద్వైతాద్వైతాన్ని కాలంలో ద్వైతాద్దు ఇప్పుడు ద్వైతము భవిష్యత్తులో అద్వైతం దేశంలో ద్వైతాద్ ఇక్కడ భూలోకంలో ద్వైతము వైకుంఠంలో అద్వైతం సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే మనుష్యా ప్రకృతా ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్తే మనుష్యులు అనుకుంటున్నారు మేము సర్వం అయిపోతాము బ్రహ్మను తెలుసుకుని కాబట్టి ఇక్కడ మనుషుల యొక్క ప్రసక్తి అధికారం కూడా మనుషులదే కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి మనుష్య అని అర్థం చెప్తాను బ్రహ్మ కాబోయే మనుష్య అని చెప్తాం పైగా బ్రహ్మయా భావాలన్నా కర్మ చేసి స్వర్గం పొందాలన్నా ఇదంతా కోసమే ఉన్నదే తప్ప దేవతల కోసం లేకుండా యజ్ఞాలు యాగాలు అలాగే బ్రహ్మగారి కోసం బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కాదు పరంబ్రహ్మ బ్రహ్మ కోసం ఉందా ఇవారి అహం బ్రహ్మాస్మి నీ కోసం నా కోసం ఉందా బ్రహ్మ కోసం ఉందా మన కోసం ఉన్నది బ్రహ్మ కోసం అక్కర్లా కాబట్టి మనుష్య మనుష్యులే ఇక్కడ సాధనే విశేషత అధికార ఇది ఉత్తం లేదండి అభ్యుదయము అంటే ఇంద్రియ భోగములకు అభిముఖముగా ఉండుతారు అంటే స్వర్గాధిలోకములకు పొంగుతారు స్వర్గాధిలోకాలయ అభ్యుయము ఈ లోకంలో కూడా ఇప్పుడు లేకుండా తిరుపతి వెళ్ళి పూజలోకి తీసుకొస్తారు లేకపోతే మన మహాత్ములు ఎవరైనా వచ్చే ఎన్టీఆర్ స్టేడియంలో యజ్ఞం ఏదైనా మొదలు పెడితే మన వాళ్ళందరూ వెళ్ళి దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ ఈ తిరుమలలో పాల్గొని కదా ఆ టికెట్ కోసే ఎందుకోసమని అభ్యుదయం అభ్యుదయం అంటే ఇప్పుడు స్వర్గానా ఈ స్వర్గం కూడా ఇంకా ఎక్కడ స్వర్గం ఇప్పుడు ఈలో ఈ జన్ముంది కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుందా అభ్యుదయం స్వర్గమేనా ఎప్పుడు కాబట్టి ఇహలోకంలో అభ్యుదయం కావాలి స్వర్గంలో కూడా అభ్యుదయం కావాలి తర్వాత నిశ్రేయసము మోక్షం కావాలని అడిగేవాడు కూడా మనుషులే కాబట్టి మనుషుల కోసమే ఉన్నాయి విశేషాధికారము వాళ్ళకే ఉండదు కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి మీరు పరబ్రహ్మని చెప్పారనుకోండి పరబ్రహ్మ చెందుకెళ్ళి బ్రహ్మజ్ఞానము సర్వాత్మలో పరబ్రహ్మ కోసం అది ఆయన ఆల్రెడీ ఉందిగా ఆయన కోసమా పరమ కోసమా కాబట్టి పరబ్రహ్మని అర్థం చేశండి కానీ అపరబ్రహ్మ చెప్పండి అంటే బ్రహ్మదేవుడు ప్రజాపతి సృష్టికర్త ఆయన అని అర్థం చేశారనుకోండి అపరబ్రహ్మని చెప్పారనుకోండి అపరబ్రహ్మకే అక్కర్లేదు మీ కర్మలు ఉపాసనలు ఈ జ్ఞానము అపర బ్రహ్మకి ఆయనకి మాత్రం ఎందుకు ఆయన కూడా కృపార్థుడే మనకే కావాలి మనుష్యులకు కావాలి కాబట్టి నా పరస్య బ్రహ్మణ నాకి అపరస్య ప్రజాపదే కాబట్టి అధికారం ఉన్నదా ఆత్మజ్ఞానం ఉందని మీమాంస చేశారు మనుషులకు ఈ అధికార ప్రకరణంలో మనుషులకు అధికారం ఒకవైపు పశువులకు అధికారం ఉన్నదా లేదు చెట్లకు ఉన్నదా లేదు బ్రహ్మజ్ఞానం చెట్లకు అధికారం ఉన్నదా లేదు లేదని చెప్పారండి అధికారం లేదని చెప్పారు ఎందుకనే ఎప్పుడైనా ఎవరైనా పాఠం చేసుకుంటే ఈ వీధి ఉంటాయి కదండి మనం ఐదంతస్తులో ఉన్నాం కాబట్టి రాలేదు మనం ఫస్ట్ అంతస్తులో ఉంటే అవి వస్తాయి అవి వస్తే మనం ఏం కొట్టి తరిమేం కదా కొంచెం కరోనా దయా ఉంటాయి అవి కూడా వచ్చి కూర్చుంటారు అసాధారణ అలా అవుతూ ఉంది అప్పుడు మహాత్ములు ఏమంటారో తెలుసిన నేను చెప్పేటువంటి బోధనకి కుక్కలు పశువులు కూడా వస్తున్నాయి అని అంటారు అంత గొప్ప బోధ గొప్ప అలా ఎందుకంటే పశువులకు అధికారం లేదు ఈసైతే మరి దేవతలకు అధికారం ఉన్నదా అని దేవుని క్షేత్రించద్వాది అసంభవ మధు మధ్వాదిషు అంటే సవర్ణదీర్ఘించి కాదు వినాదేశాలు మధు విద్య అని ఉంది మధువిద్యలో సూర్యదేవుణ్ణి మనం ఉపాసన చేస్తాం విశ్వేషమై ఆదిత్య దేవ మధు అని మొదలుపెట్టి ఆయన చేనే వంటి అని ఉపాసన మధువిద్య ఇప్పుడు ఆ ఉపాసన సూర్యుడు చేయొచ్చా చేయకూడదు ఎందుకంటే సూర్యుడు మధువిద్యని విద్యే ఉపాసన ఆ ఉపాసన చేయాలంటే ఇంకో సూర్యులు ఉంటే చేయొచ్చు ఇంకో సూదోలు లేడు ఉన్న సూర్యులు కాబట్టి ఈయన ఇలా కలుగు ఇంకో సూర్యుల్ని భావన చేయటం సంభవం కాదు కనుక అసంభవా మధ్వాదిషు అసంభవా వసందర్భములలో దేవతలు ఆ ఉపాసనలు చేయటము అసంభవము కనుక దేవతలకు అధికారము లేటము కాబట్టి ఇప్పుడు బ్రహ్మను ఆత్మరూపముగా తెలుసుకుని సర్వము ఆయను అనే పరిస్థితి ఆ తెలుసుకొని సర్వము ఉంటా ఆ తెలుసుకుంటూ అధికారము ఆ పరబ్రహ్మకు ఉన్నదా లేదు ఎందుకంటే ఆయన ఇప్పటికే సర్వాత్మ భావంలో ఉన్నాడు ఆయన కొత్తగా తెలుసుకునే సర్వాత్మ కానక్కర్లేదు కొన్ని అపరబ్రహ్మకు ఉన్నదా అయినీ ఎందుకంటే దేవతలకు ఎలా అయితే కర్మకాండ అధికారము లేదని అన్నామో అలాగే ఈ జ్ఞానమునందు అపర బ్రహ్మంటే హిరండ బ్రహ్మడాయన ఆయన జ్ఞాని ఆయన కూడా జ్ఞానియే ఆయ్యూ ఇంకెవరిలోకి ఉంది మరి మనుష్యులకు ఉంది కాబట్టి బ్రహ్మవాయుధ వగ్రాసి తనటువంటి బ్రహ్మ ఎటువంటి బ్రహ్మది ఏ బ్రహ్మ తనని తాను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకునేమో అటువంటి బ్రహ్మ ఇప్పుడు చెప్పండి మీరు బ్రహ్మ అర్థం ఏం చెప్తారు చెప్పక తప్పదు అతైకత్పరబ్రహ్మవిద్యయా <ísim> కర్మస్రహ్మభావస మకర్మబంధనీ బ్రహ్మ విద్యా హేతో ఇక్కడ బ్రహ్మవాయుధమగ్రా బ్రహ్మయుద్ధానికి అర్థాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు అర్థం ఏమను సిద్ధం చేస్తామంటే పరబ్రహ్మభావి ్రహ్మ ఇది అధిధీయు మనుష్యుడే మనుష్యత్తులో అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని పరబ్రహ్మ కాబోతున్న మనుష్యుడు అని అర్థం చేసుకుంటారు సార్ చెప్ప ఎందుకంటే ఈ మనుష్యుడు వాడు కర్మ చేశాడు అశ్వమేధయాగం చేశాడు అశ్వమేధయాగాన్ని ఉపాసనతో కలిపి చేశాడు అశ్వమేధోపాసన ఉండదు ఇదంతా బృహదారం యొక్క ప్రక్రియ ఇదంతా కూడా బృహదారణ్యం మీరు చూశారు హిరణ్యగన్ గుడు అయినాడని ఇదంతా చూశారు కాబట్టి వాడు అశ్వమేధయాగాన్ని చేసిన మనుషుడు మనుష్యుడు అపరబ్రహ్మభావాన్ని పొందాడు అపరబ్రహ్మభావములు పొంది ఉన్నాడు ఇప్పటికే ఉపసంపన్న ఏ విధంగా అపరబ్రహ్మభావాన్ని పొందాడు సో అపరబ్రహ్మ విద్యను అంటే అపరబ్రహ్మోపాసనను చేశాడు అంటే హిరణ్యగర్భోపాసనను చేసినాడు ఇటువంటి హిరణ్యగర్భోపాసన ఎలా ఉంటుందంటే దాంట్లో ద్వైతము ఉంటుంది ఏకత్వము ఆయన సకల దేవతాస్వరూపుడు అనే ఉద్దేశించేత ఏకత్వం మన చేత ఉపాసించబడుతున్నాడు అనే ఉద్దేశించేత ద్వైతం ఉంటుంది చూద్దాం అందుకే ఈ భాష్యాలు ఎవరు మానేశారు అందరూ లేదా అలాంటి వాడు ఎవడో పుట్టినో వెళ్ళడుతున్నాడు ఇక్కడ నేను అక్కడ స్వామి విజితాత్మానంద గారు ఒక ఆయన ఉన్నారు ఆయన అహ్మదాబాద్లో ఇవన్నీ ఆయన పాస్తూ ఉంటారు ఇలా ఎవరూ చెప్పుకోవట్లేదు ఇల్లు ఇలాగే ఉంటాయి ఎలా ఉంది జీర్ణ పాకం ఉంటుంది చూడండి జీవి పాకం అని ఎప్పుడైనా విన్నారా అది ఇలాగ సార్ ఇంత ఇంత అనాయిస్తే ఇంత ముక్తిచ్చు ఆ మొక్క పట్టుకునే ఆ ఫోటో ఫోటో అదే అవధ తెలుసా జీఎన్ల పాఠం ఇవే ఇలాగే ఉంటుంది సరే ద్వైతా ద్వైతైకత్వాదం అందులో ఈ భాష్యం కూడా మిగతా భాష్యాలే వస్తుంది మిగతా భాష్యాలు పదము వాక్యము అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇక్కడ ఎక్కడికక్కడ గడ్డు ఎందుకంటే ఈ కాగితాలు పెట్టుకుని కాలక్షేపం వైతరికత్వాపర బ్రహ్మ విద్యయా కర్మసహితయా విద్య అంటే ఉపాసన ఎందుకంటే కర్మతో కలిసి ఉన్నది కదా కర్మతో కలిసిందంటే ఇది ఆత్మజ్ఞానం కాదు ఉపాసన ఎందుకంటే సముచ్చయం పనికి రాదు కనుక కర్మతో కూడిన కర్మ అంటే అశ్వమేధయాగం అశ్వమేధ కర్మతో కూడిన ఉపాసన ఎవరి యొక్క ఉపాసన హిరణ్య గర్భోపాసన అపరబ్రహ్మ విద్య కర్మలను సకల జగత్తుతో తనకు ఏకత్వమును ఉపాసించి అట్టి అపరబ్రహ్మోపాసనకే అపరబ్రహ్మభావమును పొంది ఉన్న యజమానుడే ఇతట బ్రహ్మశబ్దముకే బోధించబడును అని తెలుగులో ఇప్పుడు ఇదంతా కూడా సెటిల్ చేసి పరిష్కారం చేసి రాసిపెట్టుకున్నాం భోజ్యాదపారృత ఆయన భోగముల నుండి నివృత్తుడై సర్వరూపుడు అబ్బుతే ఆయనకు కామనలు మరియు వాటికే ప్రేరితమైన కర్మలు అనే బంధము నుండి విముక్తుడైన విముక్తుడయ్యే దీన్ని క్రమముక్తి అంటారు ఇంట్లో అనేకములైన అంశములు కూడా ఇప్పుడు జీవన్ముక్తిని వీళ్ళు అంగీకరించారు జీవన్ముక్తి అంటే ఇక్కడ బతుకు ఉండగా వీళ్ళు బ్రహ్మను తెలుసుకుని బ్రహ్మభావాన్ని పొందద జీవన్ముక్తి అంటారు మీరు ఒప్పుకోరు ఈ ద్వైతాద్వైతులు క్రమముక్తినే అంగీకరిస్తారు కర్మము కంటే ఎలా ఉంటుంది మనుష్యుడిగా ఉంటాడు వీడిక్కడ మనుష్యుడిగా ఉండి కర్మలను నిత్యకర్మాలుష్ఠానం చేస్తూ ఉంటాడు కాణ్యకర్మలు చేయడు భోగ్యాదపామృత కాణ్యకర్మలు చేస్తే ఇంటికి బ్రహ్మలు దేవు లేదు స్వర్గానికి వాళ్ళు పండేదానికి ఎలా ఉంటాడు వీడు ఈ భోగములలో నుండి పత్తి తప్పుకుంటాడు మంచి వైరాగ్యముల నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు చేసుకుంటూ ఆ చేస్తాడు అంటే ఈ సర్వము నేనే లేకపోతే ఈ సర్వమును తనయుడు కలిగి ఉన్న హిరణ్య గర్భులను నేనే అని ఉపాసన చేస్తాడు ఈ పురుష సూక్తము ఇత్యాది స్థలాల్లో ఈ అపరబ్రహ్మోపాసన కలదు ఆ ఉపాసన చేస్తారు అశ్వమేధ ఉపాసన ఉంది కదా అక్కడ కూడా ఇలాంటి ఉపాసనే ఇలాంటి ఉపాసన చేసుకుని వీడు హిరణ్య ఇంకా సర్వాత్మ భావన రాలేదు హిరణ్య రూపంగా ఉన్నాడు అటువంటి హిరంగగర్భ రూపంగా ఉండి క్రమముక్తిలో వీడు బ్రహ్మ అవుతాడు అక్కడ హిరంగగర్భుడుగా ఉండి తన యొక్క బ్రహ్మత్వాన్ని తెలుసుకుని వీడు బ్రహ్మ అవుతాడు కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం ఏంటంటే బ్రహ్మభావి మనుష్య అని అర్థం భావి అయితే భవిష్యత్తులో అటువంటి మనుష్యుడు అర్థం తప్ప బ్రహ్మశబ్దానికి బ్రహ్మ అని అర్థం ఓకే అది వృత్తిగాత్మ వ్యాఖ్యాన మీదంతా కూడా ఇప్పుడు చూడండి ద్వైతైకత్వ అపరబ్రహ్మ విద్య విద్య అంటే ఉపాసన ఏను ఉపాసన అపరబ్రహ్మోపాసన ఎటువంటి అపరబ్రహ్మోపాసన సకల జగత్తు ద్వైతం చాలినంతను తన ఎందు కలిగి ఉనే ఏకత్వముతో కూడిన అపరబ్రహ్మ ద్వైతము ఉంది ఏకత్వము ద్వైతాద్వైతమైంది కదా మరి అటువంటి ఉపాసన ఆ ఉపాసనలతో కర్మలను చేసుకుంటూ ఉపాసన చేయాలి సో అటువంటి ఉపాసన చేసుకుని వీడు ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవత అయిపోతాడు అదే ఉపాసన యొక్క లక్షణం ఇక్కడే మీరు రుద్రోభూత్వా రుద్రం చేత అని మీరు చేసి మహాన్యాసము లఘున్యాసము మహాన్యాసం మరీ బోల్దో ఉందని కొంచెం పురుగున్నా కొంచెం తగ్గింది తిని లఘున్యాసం వెరీ ఫ్లెవర్ ఫెలోస్ మొత్తం మహాన్యాసం అంతా చేస్తూ కూర్చుంటే రోజంతా తిండి దిప్పలు లేకుండా పళ్ళు ఉంటాయి లఘున్యాసం అంటే మనం బ్రేక్ఫాస్ట్ టైంకి పూర్తి చేసుకుని బయటపడచ్చు చాలా క్లవర్గా ఉంటుంది ఎలా అవుతుందంటే పాఠము కిచెను డైనింగ్ హాల్ ఒకే బిల్డింగ్లో ఉంటాం అటు డైనింగ్ హాల్ నుంచి పాఠానికి రావడమైనా లేకపోతే పాఠం నుంచి డైనింగ్ హాల్ రిఫీఎస్లో స్కీమ్ అలా ఉంటుంది అలా పాఠం అవుతూనే డైనింగ్ హాల్ అంతకుముందు డైనింగ్ హాల్ నుంచి పాఠం చేస్తాం డైనింగ్ హాల్కి కాఫీ పొట్టి ఏమో ఉంటుంది అక్కడ బిస్కుట్లు మీరు పట్టుకొస్తే ఓ ప్యాకెట్ అరణి ప్యాకెట్లు పెట్టిలో పెట్టుకుంటే ముందు ప్యాకెట్ పట్టుకొని ఒక సగం ఆ కాఫీతో పాటుగా పుచ్చుకోవచ్చు పుచ్చుకుని అట్లించట్టు అలాగా క్లాస్కి వచ్చేసి క్లాస్ అయిన మళ్ళీ డైనింగ్ హాల్కి తీసుకోవచ్చు ఆ డైనాల్లో గంట కొట్టి కూడా హులు ఉంటాడు వాడు కూడా క్లాస్ అవ్వగాలి కొట్టేస్తుంది క్లాస్ అయ్యి ఆ స్వామి కనపడిన విధంగా టెంక్ టెన్ టే కొట్టేస్తాడు రెండరా మీరందరూ వచ్చి పదహారాలు చేయలేదు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సో మొత్తానికి వీళ్ళు జీవన్ముక్తిని ఒప్పుకోరు ఇక్కడే మోక్షములు ఒప్పుకోరు ఇక్కడ కర్మల్ని ఉపాసనల్ని చేసుకుని క్రమముక్తి అక్కడికి పోతాడు అక్కడ హిరంగగర్భలోకాన్ని పొందుతాడు హిరంగగర్భ లోపంలో ఉంటాడు హిందీ బ్రహ్మజ్ఞానాన్ని పొంది అప్పుడు సర్వాత్మ భావము పూర్ణ బ్రహ్మ అవుతాడు ఇదంతా వీడు అవుతాడు కాబట్టి వీడికే బ్రహ్మనికే వీడు బ్రహ్మ కాబోతున్నాడు అని క్రమముక్తి చెప్తున్నాడు భోజ్యాదపామృత క్రమముక్తినే ఉంటాడు భక్తుడు ప్రపంచాచార్యులు క్రమముక్తినే చెప్పాడు జీవన్ముక్తిని చెప్పలేదా దాన్నే తర్వాతి కాలంలో రామానుజాచార్యులు మొదలైన ఆచార్యులు కూడా ఆ క్రమముక్తి అని చెప్పుకున్నారు వాళ్ళు జీవన్ముక్తిని ఒప్పుకోరు క్రమముక్తిని చెప్తారు వాళ్ళు చెప్పి క్రమముక్తి మీరు వింటే ఆశ్చర్యపోతారు మీరు విమానంలో వైకుంఠానికి వెళతారు ఆ విమానం వైకుంఠానికి అగత ఉంటుంది కందకం ఉంటుంది యువతలు దిగుతున్నారు ఆ కందకం నుంచి చూస్తూ ఉంటారు చూస్తూ వైకుంఠం గోడలు కనబడుతూ ఆ గోడలకి వజ్రాలు వైరుధ్యాలు ఉంటాయి గోడలకి వజ్రాలు వైరుద్యాలు ఉంటే మనం వాళ్ళు ఏం పడుతుంది అడిగే వాళ్ళు అడిగితే గోడలకి వజ్రాలు వైరుధ్యాలు ఉంటే నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అవి చూసి ఆనందపడతారా ఏ గోడలకి వజ్రాలు పెట్టారో చూసి ఆనందపడతారా స్థలకి రోటం చూస్తే లేదు కానీ వాళ్ళు అలా చూస్తారు చూసి వీళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు అమ్మో మనం వెళ్ళబోయే వైపుణంలో బోడర్కి ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఆ కాంపౌండ్ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు ఏమంటే తలుపులేందుకు అయ్యో పెద్ద పెద్ద చివర ద్వారాలు ఎప్పుడు ఉంటాయి కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడు బాగా డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు కాంపౌండ్ వాళ్ళకి బంగారపు తాపడాలు వేసి వజ్రాలు కూడా పెడతారు ఇచ్చి చెప్తుంది పరం కృష్ణ లోకలు చెప్పే ఇలాగే ఉంటుంది వీళ్ళు బయట నిలబడి ఉంటారు అప్పుడు అక్కడి నుంచి గరుడు నందుడు సునందుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వైకుంఠంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళ అవతల వైపు మధ్యలో అగర్తూ ఉంటుంది ఆ అవతల వైపు నుంచి వెల్కమ్ వైకుంఠ లోకంలోకి మీరు వస్తున్నారు మీరు ముక్తిని పొందబోతుండ చాలా గొప్ప పుణ్యవాది చేసుకుని ఆ నామజపం అది చేసి ముక్తి కోసం ఇక్కడికి వస్తున్నారు వెల్కమ్ అని వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఉంటే వీళ్ళు జాగ్రత్తగా ఎదురుకుంటూ వెళ్ళి ఎదుర్కొంటూ లేకపోతే మీ ఇంటి నుంచి వెళ్ళి ఆ వైపుఠంలో ప్రవేశిస్తారు అని చెప్తారు అది ఎప్పుడైతే గ్రహత్యాగం చేసిన తర్వాత భ్రమముక్తి అంతేగాని ఇక్కడే ముక్తున్నైపోయాలని కూర్చోవడానికి వీళ్ళే చూడండి ఆ ముక్తి అన్న ముక్తి అంటే ఏదో తెలుస్తుందండి ఫ్రీడమ్ ఫ్రీడమ్ని ఎంత చట్టంలో బిగించి పెట్టారో చూడాలి అలా ఎందుకు బిగించి పెట్టారో తెలిసిన ఎవరు ఫ్రీ అయిపోకూడదు వీళ్ళందరూ ఫ్రీ అయిపోయారు అనుకోండి గురువు గారికి తిరిగి పెట్టిన కూడా ఎవరు వీళ్ళందరూ అలా బంధంలో ఉండాలి బంధంలో ఉంటే గురువు గారికి శుశ్రూష ఉంటారు ఎవరు ఫ్రీ అవ్వకూడదు అందరూ బంధంలోనే ఉండాలి ఎప్పుడు ఫ్రీ అవుతారు అక్కడికి వెళ్ళాక ఫ్రీ అవుతారు అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ భజన చేస్తూ ఉంటారని చెప్తారు ఇంకా మళ్ళీ శరీరమే ఉన్నది కాబట్టి ఈ ద్వైతాద్వైతవాదులు వీళ్ళు అలాగా క్రమముక్ తిరిగి చెప్తున్నారు భోజ్యా ఈ మనుష్యుడు బ్రహ్మ కాబోతున్నాడు ఈ భో భో ఈ భోగములు భోగముల నుండి అది భోగాల మీద ఏమీ శ్రద్ధ తర్వాత సర్వాత్మభావాన్ని పొంది ఉన్నాడు కనుక కోరికలు కోరికలను బట్టి కర్మలు కర్మలను బట్టి బంధము ఈ వ్యంజాతమంతా కూడా తొలగిపోయి ఉన్నాడు విచ్చిన్న కామకర్మ బంధన మీకు ఎంతో ఆలస్యం లేదు మీరు దేహత్యాయం చేయడమే ఆలస్యం అయి ఆ తర్వాత మీరు తొందరగానే పరబ్రహ్మ కాబోతున్నాడు అటువంటి వాణ్ణి బ్రహ్మ అనే శబ్దంతో ఇక్కడ పరబ్రహ్మ కాబోయేవాడిని బ్రహ్మాన్ని ఏం చెప్తున్నారంటే వీడు బ్రహ్మ విద్యను పొందబోతున్నాడు కనుక బ్రహ్మను తెలుసుకోబోతున్నాడు బ్రహ్మ విద్య అంటే బ్రహ్మను తెలియదు కదా అదే కాబట్టి బ్రహ్మవిద్యా హేతో వీడు అన్ని విధాలుగా బ్రహ్మ విద్య వీళ్ళు చర్చీడ్ అయిపోయి అయిపోయి ఉన్నాడు బ్రహ్మ విద్య వచ్చేస్తుంది వచ్చేస్తే వీడు బ్రహ్మ అయిపోతాడు భవిష్యత్తులో ఇప్పుడు కాదు కాబట్టి బ్రహ్మభావి పురుషుడిని పట్టుకుని ్రహ్మ అని నిర్దేశిస్తుంది మంత్రము చూడలే బ్రహ్మ అంటే బ్రహ్మ చూపు రాయాలనుకున్న బ్రహ్మ ఇది ఈక్వల్ టు బ్రహ్మా రాసిస్తే అయిపోయింది అలా రాయకుండా ఇంత తత్వం మిగిలింది బ్రహ్మ కాదయ్యా బ్రహ్మ అయిపోయాను అనుకోకప్పుడేనో అప్పుడేనో ఏం బ్రహ్మ అయిపోయింది తప్పగా అలాగే వేరే అంతా ఫస్ట్ క్లాస్కి వచ్చేస్తేనే బ్రహ్మ అయిపోతారైతే అలా చెప్తారు కర్మలు చేయాలి ఉపాసనలు చేయాలి బ్రహ్మలే చేయట్లేదు మీ ఇంగ్లీషులు ఏదాంత వచ్చింది మీకందరికీ అని కూడా చెప్తారు ఆయన అలా చెప్పారు కూడా కాబట్టి మీరేం బ్రహ్మ అయిపోరు నోరు కూర్చుని వెళ్ళి ఆ కర్మలు అని చెప్తారు లోను కూర్చున్నాను ఆడి చేశాను మీద కాబట్టి బ్రహ్మ కాబోయేవాడు బ్రహ్మ కాబోయేవాడు అన్నారు కానీ బ్రహ్మాన్ని చేసేయడం ఏమిటి ఎలక్షన్కి ముందే అలా అనుకోరు ఇప్పుడు ట్రంప్ గారు నెగ్గరా ఆయన నెగ్గిన తర్వాత నెల రోజులకి కానీ ఆయన అధికారంలోకి రాదు ఆ నెల రోజులు మీరు న్యూస్ వెంటే ప్రెసిడెంట్ అని అన్నారు కూడా అన్నారు ప్రెసిడెంట్ ఎలక్ట్ అని ఆయన వెళ్ళి అక్కడ పదవీ ప్రమాణం చేసిన తర్వాతనే ప్రెసిడెంట్ అంతే తప్ప బ్రహ్మ కాబోతున్నాడు కనుక లేక బ్రహ్మ అనేదాళు గుర్తుంది అలా అన్న గుర్తుందండి అని ఒక శంక కుదురుతుందంటున్నారు దృష్ట భావిని వృత్తి మాశ్రీత శబ్దప్రలోకం పచతి అలా అప్పుడప్పుడు అలా బ్రహ్మ కాబోతున్న వాడిని ్రహ్మ అన లోకంలో అలాంటి ప్రయోగాలు ఉన్నాయి ఏం చేస్తున్నారంటే అన్నం వండుతున్నాను అన్నం వండడం ఏంటండి బియ్యం వండుతారా అన్నం వండుతారా బియ్యం వండుతారు అన్నం వండుతున్నానని చెప్తారు అంటే ఈ బియ్యాన్ని అన్నము ఇగో ఇదిగో అన్నం వండుతున్నాను అని చూపిస్తారు కడు బియ్యం పడుగుతో ఇదిగో అన్నం వండుతున్నాను ఆ బియ్యాన్ని చూపిస్తారు బియ్యాన్ని వండుతూ అన్నం వండుతున్నాను అండవేమిటి అంటే ఈ బియ్యమే అన్నము కాబోతోంది అన్నము కాబోయే అన్నము కాని దానిని అన్న శబ్దంతో నిర్దేశిస్తారు అది అన్నం కాదు అన్నం కాబోతోంది కానీ అన్న శబ్దంతో నిర్దేశిస్తారు అలాగే మీరు బ్రహ్మ కాబోతున్నారు కనుక బ్రహ్మశబ్దం నిర్దేశ నిర్దేశించారు అలాంటిది ఇంకో లోక ప్రయోగం శాస్త్రంలో ప్రయోగం చూపిస్తున్నారు శాస్త్రీయ పరివ్రాజక పర్మభూతాభయక్షిణా ఇత్యాది ఈ సన్యాసం తీసుకుంటారు కదా కొంతమంది సన్యాసం తీసుకుంటారు వాళ్ళ ప్రారంభంలో అలా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది నేను చూస్తూ ఉంటాను మొన్న హెలికేష్లో కూడా ఇద్దరు వచ్చి సన్యాసం తీసుకున్నాను సో వాళ్ళ ఎందుకు తీసుకుంటున్నారా వీళ్ళని నాకు అనిపిస్తుంది బాగా చదువుకున్న తను ఆయన శాన్ఫ్రాన్సిస్కోలో కదా ఉద్యోగం నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తే ఆ ఉద్యోగానికి సెలవు పెట్టుకుని నాకు దుడుగుతో క్లాసుల్లో వేకే చేసేవాడు ఆ తర్వాత వెళ్ళి ఎక్కడో వేదాంత కోర్సు చేసి తర్వాత ఇక్కడ అక్కడ చేసి ఆఖరికి మళ్ళీ నా డిగ్రీలో వచ్చి ఆయన సన్యాసం చేసుకున్నాడు యంగ్ మ్యాన్ యంగ్ అంటే థర్టీస్లో థర్టీస్లో మర్తీస్ ఎందుకు వీళ్ళు సన్యాసం తీసుకుంటారా అని ఆలోచిస్తే సమహం తీసుకుంటారంటే వాడు సన్యాసం తీసుకోలేదనుకోండి ఏం చేయాలి బ్రహ్మచారి అయితే ఎవరో అమ్మాయిని పెళ్ళాడి తాపనం చేయాలి వాడు ఫిట్ కాదు ఈ కెనాట్ గుడ్ ఆ వాడి రక్తంలో అది లేదండి ఆ ఉత్సాహం వాడికి లేదు ఈ చేయడం కోరకా వంకాయ మిరకాయ అంటే కొన్ని ఇంటికి పట్టుకెళ్ళడం విధులు పడుతూ ఉండడం అప్పుడప్పుడు తీర్చులాడుకుంటూ ఉండడం అన్నీ కలుసుకుంటూ ఉండడం కలిసి సినిమాకి వెళ్ళడం ఆ సినిమా కోరుకుంటున్నా చేసేది లేక అలా పడి చూస్తూ ఉండడం ఇవన్నీ చేసేదానికి వాడు గృహస్థైర్యుని ఇవన్నీ చేయాలంటే అవి దానికి ఒక ఒక రకమైన డిఎన్ఏ ఉండాలి అది వీళ్ళు ఉండదు ఉండదు అందుకేతను ఆ సన్యాసులు ఒక స్కీమ్ ఉంటుంది ఏమని పరింరాజక సర్వభూతాభయ దక్షిణాన్ని ద్యాప్ అని వాక్యం ఉంది సన్యాసి సకల ప్రాణులకు అభయము అనే దక్షిణము ఇయవలను మీరెవ్వరూ నేను మిమ్మల్ని కొట్టను కొన్ని చెడతాడేమో కొట్టకునే ఒకటి చెరతాడే చెట్టాను కొన్ని లాసు వేస్తాడేమో లాస్ట్ ఉంటూ వెయ్యను మీ దగ్గరది ఏదైనా లాగేసుకుంటాడేమో మా దగ్గర మీ దగ్గరది నేనేమీ లాభకోను దీన్ని సర్వభూత అభయ దక్షిణ అంట నేను ఎవరిని కొట్టను తెచ్చను వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కోను వాళ్ళ మీద లాస్ ఊట్ వేయను నా దగ్గర ఉన్నది వాళ్ళు తీసేసుకుంటుంటే నోటు పోసుకుని ఊనుకుంటారు తప్ప అడ్డు తాగాలను సర్వభూత అభయ దక్షిణ అక్కడ వాక్యం ఏమిటంటే సన్యాసి సర్వభూత అభయ దక్షిణను ఈఎవలను ద్యాత్ అని అంటుంది వాక్యం బాగుందిదే సర్వభూత అభయదక్షిణ ఇస్తే కానీ సన్యాసి అవలదు వీరు గృహస్థుడు గృహస్థుడు లేకపోతే బ్రహ్మచారి సన్యాసి కాలేదు సన్యాసి సన్యాసి అయిన తర్వాత సర్వభూత అభయ దక్షిణ ఇవ్వడం అంటూ అప్పటికే అయిపోయింది కాబట్టి ఒక బ్రహ్మచారిని గృహస్థుని ఉద్దేశించి వీడు పరిమ్రాజకుడు సర్వభూత అభయ దక్షిణను ఇవ్వలదు వాక్యం ఉంటుంది పరిమ్రాజకుడు అంటే పరివిరాజకుడు కాబోతున్నవాడు అని అర్థం మునరం చేసి కూర్చోబెడతారు ఎలా కొంటుంది మునం చేసి కూర్చోబెడతారు కాబోయే సర్వభూత్ర భయ దక్షిణ ఇవ్వాలి నువ్వు పరివిరాజకుడు కదా అంట వాడు పరిమిరాజకుడు కాదు కాబోయేవాడిని పరివ్రాజకుడు కాబోయేవాడిని పరిమిరాజకుడు వాడిని పరివ్రాజకుడు అని శాస్త్రంలోనే నిర్దేశించినాడు అది అదేవిధంగా బ్రహ్మ కాబోయే మనుష్యుణ్ణి బ్రహ్మాన్ని నిర్దేశిస్తున్నారు త్రి అలాగే ఇక్కడ కూడా అని ఇది కెచితే బ్రహ్మా బ్రహ్మభావీ పురుష బ్రాహ్మణ విచర్యాచక్ష కాబట్టి బ్రహ్మవా ఇది ముగ్గరాశీతంటే బ్రహ్మ కృష్ణ ్రహ్మభావి పురుష వీళ్ళు దాంట్లో లింగాన్ని కులాన్ని కూడా పెట్టేసేయండి సరిపడుతున్నట్టమభావి పురుష బ్రాహ్మణ బ్రాహ్మణులకు మాత్రమే సన్యాసాధికారము జ్ఞానాధికారము గలదు మగవాళ్లకు మాత్రమే అధికారము గలదు అని అవి కూడా పెట్టేసేయండి పెట్టేస్తే వీళ్ళు పూర్తిగా బిజీలు చేసి పెట్టేసినట్టు కాబట్టి అందరికీ అధికారం లేదండి బ్రహ్మజ్ఞానము ఇలా మొదలెత్తకండి మీరు కర్మలు చేసుకుంటూ వెళ్ళి పూజలు అన్నీ చేసుకోండి ఇది అది అతనికి కాదు ఇది ఈ ఆడవాళ్ళకి పని పడలేదు వీళ్ళు వేదాంతం తయారవుతారు వాళ్ళ కోసం కాదు ఇది ఇది పురుషులకే బ్రాహ్మణులకే తత్రపి బ్రహ్మజ్ఞానమును పొందుతూ రెడీగా ఉన్న వారికి మాత్రమే ఇది అని అలా వ్యాఖ్యానం చేసి పెట్టినారు ఎవరు చేచిట్ అన్న కే చిత్తచే భక్తృ ప్రపంచాచార్యులని ఆయన అభిప్రాయం ఏము చెప్పడం కే చిత్తనే అంటారు కచ్చిత నన్ను ఏమిట రెస్పెక్ట్ఫుల్గా కే చిత్త తొందరు తొందర బహుమతిలో ఉంటే చాలామందిని కాదు ఒక్కనే ఆయన అలా వ్యాఖ్యానం చేశారు కాబట్టి బ్రహ్మభావి పురుష బ్రహ్మ కాబోయే మనుష్యు అని చెప్పారు ఎందుకని సర్వభావా అనిశత్వ దోషామం